శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాలయమా భగవత్పాదశంకర ఓం వాంగ్ మనసి ప్రతిష్ట మనో మే వాచి ప్రతిష్టం ఆవిరావేర్మ ఏ వేగస్ మనీస్త మా ప్రాసీ అనెనాధీన అహోరాత్రా సందా రతిష్యామి సు వదిష్యామి సద్వక్వతు అవతు మా అవతు వక్ అవతు వక్ శాంతిశాంతిశాంతి ఓ ఆత్మా ఇదేక ఏవాగ్ర ఆసీ అవిదూషస్తరి రుణ అనపాకరణే పారిమ్రాజ్యానుపపత్తి చే అవిదుష అంటే అక్కడ అర్థం అవిదుష జిజ్ఞాసోహన్ అర్థం జ్ఞానికి సన్యాసమేని పైన ఫినిష్ చేసినాము ఇంకా అజ్ఞానికి సన్యాసం ఎందుకు మరి అంటే అజ్ఞానికి సన్యాసం గుర్చేసుకోమని కాదు డైరెక్ట్గా అవిదుష జిజ్ఞాసో వారికి సన్యాసము వాడికి సన్యాసం కూడరదు ఎందుకని వాడికి రుణములు పోలేదు కనుక అంటే రుణములనేవి ఉరికాల పుడతానే పుడుతూనే రుణాలు వస్తాయని కర్మకాండలో చెప్తారు పుడుతూనే రుణాలు వస్తాయని కర్మకాండ ఇప్పుడు పుడుతూనే ఆస్తు వస్తున్న రుణం వస్తుందా కోటేశ్వరుడి ఇంట్లో వాడికి ఆ కోట్లలో వాటా వచ్చేస్తుంది కదా అమెరికాలో అయితే అమెరికాలో పుట్టగానే వాడు ప్రెసిడెంట్కి పోటీ చేయడే అర్హత వచ్చేస్తుంది అమెరికాలో పొడి దేశాలు అందుకే మెక్సికో వాళ్ళు ఏం చేస్తారంటే మెక్సికోలో గర్భవతి ఆ గోడ ఉంటుంది ఆ గోడ జాగ్రత్తగా దాటి ఇటు వచ్చి ప్రసవం ఇటు ప్రసవం పిల్లవాడికి వాడు అమెరికన్ సిటిజన్ అయిపోతాడు వెంటనే బై లా అండ్ హీ కంప్లీట్ కంటెస్ట్ ఫర్ అమెరికా నా రక్షణ అలా కాబట్టి పొడితోనే ఆస్తి వస్తుంది సిటిజన్షిప్ వస్తుంది కానీ రుణాలు వస్తాయని వీళ్ళు చెప్తారు మూడు కాదు రెండు కాదు వస్తాయి అంటే శంకర్లు అంటున్నారు పొడితోనే రావయ్యా గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తూనే వస్తాయి ఎందుకని దానికి ఆర్గ్యుమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కొంచెం విదూరంగా ఉంది ఆర్గ్యుమెంట్ నాకు కూడా కొంచెం చిత్రమైన ఆర్గ్యుమెంట్ అని అనిపించింది ఇప్పుడు రుణములను తీర్చే సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే రుణములు ఉంటాయి అని ఇది మోడర్న్ బ్యాంక్ కరప్ట్సీ లాకే అనుకూలంగా ఉన్నది బ్యాంక్ కరప్ట్సీ లా అని ఆ లా ప్రకారం మీరు బ్యాంక్ కరప్ట్సీకి అప్లై చేసేస్తే దానికి ఏదో ఒక నెంబర్ ఉంది అమెరికాలో ఏదో ఉంది ఆ నెంబరు ఆ ఫార్మ్ తీసుకుని నేను బ్యాంక్ కరప్ట్ అని అప్లై చేసేస్తే అప్పుడు బ్యాంక్ కరప్ట్ సీ కోర్టు వాళ్ళు వీడి ఆసుత్రులన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు వీడి దగ్గరికి అప్పుల వాళ్ళు ఇంకా రాకూడదు వాడికి అప్పులు సొప్పులు ఏమి వాడు బ్యాంక్ చేసేసి చేతులు ఎట్టేయచ్చు ఇంకా అప్పులు ఉండవు ఎందుకు అప్పులు ఉండవు అప్పులు తీసుకున్నాడు కదా ఎందుకు ఉండవు అంటే అప్పులు తీర్చే స్థితిలో లేడు కాబట్టి అప్పులు ఉండవు అని బ్యాంక్రక్సీలా అలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ కూడా అదేవిధంగా చెప్తున్నారు కదా రాగార్హస్య ప్రతిపత్తే రుణత్వా సంభవ అని మనం కవర్ చేసాను నేను ఊరికే గుర్తు చేస్తున్నాను గృహస్థాశ్రమంలో వాడు ప్రవేశించక ముందు రుణి ఉండుట అంటే రుణము కలవాడై ఉండుట సంభవము కాదు ఎందుకని అధికారానారూభోపి ఋణీచేత సత్ అంటే రుణీ సార్ చేర్వస్వణిత్వం ఆ యోగ్యత రుణములను తీర్చే యోగ్యత లేనివాడు కూడా అంటే యోగ్యత ఎందు ప్రవేశన్స్ అనేవాడు కూడా రుణైపోతాడు అని అన్నట్లయితే అందరూ రుణ రుణము గలవారు అలాగే చెప్పారు వాడు కర్మకాండ వాళ్ళు అలాగే చెప్పారు అందరికీ రుణం ఉందని చెప్పారు అది అనిష్టం ప్రసిద్ధి ఏత అది అంగీకారము కాదు అని ఆయన అంటారు ప్రతిపన్న అక్కడికి ఆ రుణం అయిపోయింది ఇంకా గృహస్థు అంటే సన్యాసి ఎవడవ్వాలి అజ్ఞాని అయి బ్రహ్మచారి సన్యాసి కావచ్చును అని మనం సెటిల్ చేసాం ఇప్పుడు రుణం లేదా అది అక్కడికి ఆ టాపిక్ అయిపోయింది ఇంకా గృహస్థుల్లోకి వాడు వాడు సన్యాసం అవ్వచ్చును అవ్వచ్చు ఇప్పుడు మనీభూత్వాణప్రస్థంలోకి వచ్చి అవ్వచ్చు అని చెప్పి ఆ తర్వాత ఏం చెప్పారు వానప్రస్థంలోకి రాకుండా కూడా అవ్వచ్చు అని చెప్పారు బ్రహ్మచారి ఇవన్నీ దాటేసుకుని సన్యాసంలోకి వెళ్ళవచ్చును అని చెప్పారు అంటే కన్క్లూషన్ ఏమిటంటే బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేట్ గృహాద్వాపరం వ్రజేత్ మనాద్వా ప్రంబ్రజేత్ అంటే ఆత్మదర్శనోపాయ సాధనత్వేనా పారివ్రాజ్యం ఇష్యతేవా ఇంతవరకు చూసాం మనం ఆత్మసాక్షాత్కారమునకు ఉపాయముగా పారివ్రాజ్యమును పారివ్రాజ్యము స్వీకరింపబడుచునే ఉన్నది స్మృతికారులు ఇంకా కొన్ని పర్మిషన్లు ఇచ్చారు అంటే మీకు సంసార దుఃఖం అధికంగా ఉందనుకోండి మీరు ఈ దుఃఖాన్ని భరించలేదు నా వల్ల అని అనిపిస్తే సన్యాసం తీసుకోమని చెప్పారు లోపల చెప్పారు అది ననలేదన్నమాట శృతికారులు చెప్పారు స్మృతికారులు యావజ్జీవాది శృతీనాం అవిద్వదముక్షు విషయే కృతార్థత అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుందండి ఎప్పటికీ ఆర్గ్యుమెంట్ కాదు ఇది ఏంటంటే ఏమంటే బ్రహ్మచారి సన్యాసం పుచ్చుకోవచ్చు గృహస్థు సన్యాసం పుచ్చుకోవచ్చు వన వనప్రస్తుతి సన్యాసం పుచ్చుకోవచ్చు అంటే యావజ్జీవ అగ్నిహోత్రం జుహోతి అనే శృతి వ్యర్థమైపోతుంది కదా యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం జేత అని ఇంకో శృతి వీటికి యావజ్జీవ శృతులు అని పేరు ఇవి ఈ రెండు యావజ్జీవ శృతులు వ్యర్థమైపోతాయి కదా అంటే ఏమి వ్యర్థం కావయా ఏమి వ్యర్థం కావు అవిద్వద్ అనుముక్షు జనులకు ఉంటారు వాళ్ళ అజ్ఞానులు ముముక్షులు కూడా కాదు సంసారంలో ఉంటారు సంసారంలో ఎవరికైనా ముముక్షత్వం ఉంటుందా ఉండదు ధనార్థత్వము భోగార్థత్వము చచ్చిపోవడం తప్పదంటే స్వర్గమును కోరుతూ ఉంటుంది తప్ప నాకు మోక్షము కావాలని ఎవరో అనుకోరు కాబట్టి అటువంటి వాళ్ళే ఉంటారు సంసారంలో వాళ్ళు అజ్ఞానులుగా అజ్ఞానులుగా ఉంటూ ముముక్ష ఎందు ముమోక్ష అనేది లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి యావజ్ఞ వసతులు వర్తిస్తాయి ఆ విధంగా యావజ్ఞ విశృతులకు సామ సాఫల్యము ఉంటుంది కాబట్టి యావజ్ఞ విశృతులు వేస్ట్ అయిపోతాయని ఇది మార్కెట్ మొండా మార్కెట్కి వెళ్తే ఒకప్పుడు అలా ఉండేది మొండా మార్కెట్ ఈ మధ్యనే వెళ్ళలేదు బయట వంకాయలు ఇలా గుట్టగా పోసి అమ్ముతూ ఉంటాడు వాడు ఏమని చెప్తాడంటే చూడు నో నో పికింగ్ యాజ్ ఈస్ వేరీస్ బేసిస్ మీద అమ్ముతాడు కేజీ రూపాయి కేజీ రూపాయి నృస్తూ ఉంటాడు మీరు లోపలికి వెళ్ళారనుకోండి ఆ వంకాయలన్నీ చక్కగా నిగ నిగలాడుతూ ఆర్గనైజ్ చేసి పెడతాడు కేజీ ఐదు రూపాయలు ఏమండి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందుకు వాడు ఛాన్స్ ఇవ్వడు యాజ్ ఈజ్ వేరీ బేసిస్ మీద సో నేను ఆ కేజీ ఐదు రూపాయలు కొనుక్కుని ఇది ఎవరు కొంటాడని నేను అనుకునేవాడిని ఎవడు కొంటాడు వీడు కొనేవాడు ఉడతాడు నేను ఒక అమ్మగారిని అడిగాను కూడా అవి ఎవడు కొంటాడా కొనొచ్చండి మీరు కూడా కొనొచ్చు వాటికి ఉపాయం ఉంటుంది వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కేజీ కత్తి కత్తిరో ఏదో పుచ్చుకొని ఖర్చు పెట్టాలి చేపపుచ్చుకొని కట్ చేస్తారు కట్ చేసే లోపల ఏ భాగమైతే పాడైందో ఆ భాగాన్ని కట్ చేసి తీసేసి మిగిలిన భాగాన్ని వేసుకుంటారు కొన్ని పాడుకాలు కూడా ఉంటాయి అవి ఆశ్చర్యం వేసుకుంటారు అలా కూర చేసుకుంటారు మీకేమో అలా చేసుకుంటే ఇష్టం లేక మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉండాలని మీరు అనుకుంటారు మీరు అవి కొనుక్కుంటారు అందరికీ అందరూ కస్టమర్స్ ఉంటారు ృతార్థత కాబట్టి యావజీవ శృతులకి చాలా కష్టమరు సుదానికి ఉంటారు కనుక సన్యాసం పుచ్చుకుంటున్నారు ఈ విధులన్నీ వేస్ట్ అయిపోతాయనే ఆర్గ్యుమెంట్ తప్పు తర్వాత ఇంకా అసలు కర్మకాండలోనే ఈ యావజ్జీవ శృతులకు అపవాదాలను చూపించారు కర్మకాండలోనే ఇంకా సన్యాసంలోకి వస్తే నీకు స్థుతులు ఏమవుతాయని నువ్వంటావు కర్మకాండలోనే అపవాదాలు ఉన్నాయి ఛాందోగ్య కేషాచితే ద్వాదశరాత్రం అగ్నిహోత్రం హుత్వా తత ఊర్ధ్వం పరిత్యాగశ్రూయతే మీరు ఛాందోగ్య బ్రాహ్మణానికి వెళ్ళినట్లయితే మనం చాంద్రోగ్య ఉపనిషత్తుకు వచ్చాము బ్రాహ్మణము వెళ్ళినట్లయితే అక్కడ విధి వాక్యాలు కర్మకాండ అంతా ఉంటుంది అక్కడ ఏం చేశారంటే అగ్నిహోత్ర కర్మకి సంకోచం చెప్పారు ఈ సంకోచము అనే ఒక మాట ఒకటి ఉన్నది ఈ మీమాంసకులు వాడుతూ ఉంటారు అంటే ఒక విధి చాలా విస్తారంగా అన్వయించేటువంటి విధి ప్రవర్తిల్లే విధికి కొన్ని చోట్ల అది ప్రవర్తిల్లదు అని సంకోచం చేస్తారు అని సంకోచం ఉంటారు ఒకప్పుడు బీజేపీ అంతటా బీజేపీ ఉండేది రాష్ట్రాల్లో ఇప్పుడు నిన్న సంకోచమైంది జార్ఖండ్ సంకోచమైంది అంతకుముందు మహారాష్ట్ర సంకోచమైంది అంటే అక్కడ బీజేపీ ఉండదు నితాార్థత ఉంటుంది అలా సంకోచం చేస్తారు ఈ విధులకు కూడా సంకోచం చేస్తారు అగ్నిహోత్ర విధి యావజ్జీవ విధిది యావజ్జీవం అగ్నిహోత్రం హోతి అగ్నిహోత్రము అంటే మామూలుగా హోమాలు చేయడం అని అర్థం కాదు అది కర్మనామధేయం ఒక విశిష్టమైన కర్మకు అగ్నిహోత్రము అని పేరు అది బతుకున్నంతకాలం చేయాలి అని విధి ఆ విధికి సంకోచం చెప్పారు చాంద్రోగ్య బ్రాహ్మణుల్లో ఏమని చెప్పారంటే పన్నెండు రోజులు చేయి అని చెప్పారు ద్వాదశ రాత్రం అగ్నిహోత్రం హుత్వా పన్నెండు రోజులు చేసి ఇంకా ఆ తర్వాత నువ్వు వదిలిపెట్టేయొచ్చు అని చెప్పారు అప్పుడు యావజ్జీవ శృతి సఫలమైందా విఫలమైందా అంటే ఎవళ్ళైతే పన్నెండు రోజులకు విడిచిపెట్టకుండా బతికున్నంత కాలం చేస్తారో వాళ్ళకి సఫలం వాళ్ళ విషయంలో ఆ విధి సఫలం అవుతుంది వీళ్ళు పన్నెండు రోజులు చేసి వీళ్ళు మానేస్తారు వీళ్ళకి అన్వయించదు ఇంకా యావజ్జీవ శృతి ఇంటి పెన్సందా నేను నన్ను ఒక మిత్రుడు అయ్యప్పకు వెళ్ళాలి రావాలన్నాడు నేనున్నాను ఆ శబరిమల ఆ రూట్ అది విన్నాను అక్కడ పర్వతాలు అవి బాగుంటాయని అడవి బాగుంటుందని విన్నాను అయ్యప్ప దైవం దైవం దైవం యొక్క అనేక రూపాల్లో అయ్యప్ప రూపం ఒకటి మనకి ప్రేమే తప్ప వేరేది కాదు కానీ నేను రావాలంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగిన్నాను అంటే మనం నువ్వు ఇరుముడి పెట్టుకోవాలి అంటే ఏం పెట్టుకోవాలి అది నేను పెట్టుకుంటా ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే నలభై రోజులు నలభై రోజులు పెట్టుకోలేనోయో నా వల్లే కాదు ఇంటూ టూ పళ్ళు తిరగాలి అయితే పోనీ వారం రోజులు పెట్టుకో నాలుగు రోజులు పెట్టుకోసారి నాలుగు రోజులు అయితే పెట్టుకుంటాను చెప్పులు లేకుండా నా వల్ల కాదు అని ఈ విధంగా నాకు సంకోచం చేసి చేసి చేసి ఆ గురుస్వామి ఏం చేసాడంటే రైలు ఎక్కి ముందు పెట్టాడు అది రైలు టికెట్ వల్ల వాళ్ళు రైలు ఎక్కి ముందు పెట్టాడు నేను పెట్టుకున్నా పెట్టుకున్నా అందరితో పాటు రైలు ఎక్కా సికింద్రాబాద్లో ఆ చెప్పులు సంచిలో పెట్టుకోవడానికి సలహా చెప్పడం సరే చెప్పు పెట్టుకున్నా చెప్పులు చెప్పులు సంచిలో పెట్టుకోవడం అంత అనుకూలం కాదు ఆయన గురుస్వామి గారి మాట కాదం నారాయణ ఆయన పోయారు ఇప్పుడు సంచిలో పెట్టుకుని ఆ రైలు ఆ రైల్లో కూర్చొని ప్రయాణం చేశాం ఐదుగుడి అంతా చేసేసి సంకోచం చేశాడు ఆయన నా కోసం సంకోచం చేశాడు మిగతా వాళ్ళందరినీ బెత్త ముఖ్యమని అందరి చేత చేయించాడు నన్ను మాత్రం సంకోచం చేశాడు దాన్ని సంకోచము అంటారు ఈ చాంద్రోగ్య బ్రాహ్మణంలో పన్నెండు రోజులు సంకోచం చెప్పారు కొంటుందండి అంటే ఇప్పుడు యావత్ చేసేది ఫెయిల్ అయిపోయినట్టు కాదు కా చేసేవాళ్ళకి అది ఉంటుంది అక్కడికి ఆ టాపిక్ అయింది మణిపూర్వపక్షం ఎత్తు అనధికృతానాం పారి రాజ్యం ఇది అన్న ఈ లూజ్ అండ్ సన్నిషన్ టయప్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన కర్మకాండలు పూర్వపక్షంలో ఇంతకుముందు ఓ మాట చెప్పారు ఎవళ్ళకైతే కర్మలు ఏందో యోగ్యత లేదో అధికారం యోగ్యత లేదో వాళ్ళు సన్యాసం పుచ్చుకోవాలి అంటే కళ్ళు కనపడవు అజ్యమేక్షతే అని ఉంటుంది శృతి విధి అంటే నెలకేషన్లో చూడాలి చూసి తర్వాత హోమం చేయాలి వీడికి కళ్ళు కనపడం చుట్టూ ప్రదక్షిణం చేయాలి వాడికి కాళ్ళు లేవు ఇది వాడు మోగవాడు ఉంటాడు మంత్రం చెప్పలేడు మరి వీళ్ళకి ఏం చేయాలి విధులు కర్మ విధులు వీళ్ళకి అన్వయించవు కాబట్టి విశృతి వీళ్ళు ఏమన్నా నిర్ణయించారంటే ఇది ఏమవసం ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్యాసం తీసుకోవాలండి అని చెప్పారు కానీ సన్యాసం వాళ్ళ కోసమే తప్ప కష్టపడి మంచి ఏబుల్ బాడీ వాళ్ళకి సన్యాసం పనికిరాదు ఇది ఎలాగంటే మీరు కార్లో వెళ్తున్నారు కొన్ని ముష్టికి వస్తారు సంబంధిత లైట్ వచ్చినప్పుడు ముష్టికి వస్తారు ముష్టికి ఏం దృఢంగా ఉన్నావు కదా కష్టడు బంద్ చేసుకోవచ్చు కదా మిషన్ నీకు అని ఇవ్వరు దృఢంగా ఉన్నవాడికి ఇవ్వరు అంతేతనే వాళ్ళు ఏం చేస్తారంటే కాలో చేయరు ఓడగొట్టుకుని వస్తారు రావు దేవుడు తీసేస్తారు అనమాట అలాగంటే ఏదో చేసి వాడిని తీసుకొని వస్తారు వాళ్ళు కుంటుకుంటూ వస్తారు వస్తే వాడికి మెరుగు ఇస్తారు ఈ సన్యాసం కూడా అలాంటిది దృఢంగా ఉండే కర్మలను చేస్తున్న వాడికి సన్యాసం ఎందుకు కర్మలను చేసి అర్హత లేని వాడికి మాత్రమే సన్యాసము అని వాళ్ళ సిద్ధాంతం చాలా తక్కువ సిద్ధాంతం అది దాన్ని కొట్టుబాటు వస్తుంది ఇలాగా అంటే అక్కడ కూడా ఫుల్ షాప్ ఉందా ఇక్కడ ఫుల్ షాప్ ఉండదు పైగా సంధి చేసి పెడతా ఇప్పుడు సంధి చేయకపోతే మా అక్కడ అపాయమా లోకొస్తుంది సంధి చేసేస్తే మనకి ఏమనిపిస్తుంది కంటిన్యూ చేసింది అనిపిస్తుంది నేను అర్థాన్ని బట్ల ఊహించాను చూడండి ఉత్సన్నాగ్ని అనగ్నిక అని ఇద్దరు ఉన్నారు వీళ్ళకి వేరే వ్యవస్థ చేశారు వాళ్ళకి ఇప్పుడు ఉత్సన్నాగ్ని అంటే అగ్నిని మృతిపెట్టేసిన వాడు అనగ్ని ఉత్సన్నాగ్ని నష్టాగ్ని అనగ్ని అపరికృతాగ్ని అపరిగృహీతాగ్ని ఇది భేద నష్టాగ్ని మోటార్య ఇర్థ వాళ్ళు ఈ స్మృతికారులు ఈ కర్మని చాలా చాలా ఆగ్రహంతో దాన్ని ఆచరణలో పెట్టిస్తారు సెంటిమెంట్కి తాగు ఇవ్వరు ఉత్సన్నాగ్ని అంటే వాడు భార్య పోయింది భార్య పోతే అగ్నిహోత్రం చేయడానికి అర్హత లేదు అని ఉత్సన్న అగ్నిహి అన్నారు విడిచిపెట్టబడిన అగ్ని అగ్నికి విడిచిపెట్టడం అయిపోయింది భార్య పోయినప్పుడు ఇంకా అగ్నిని విడిచిపెట్టేసి ఉంటే వాడు ఎంత తొందరలో వీలు పెడితే అంత సొందరలో మళ్ళీ పెళ్లి చేసుకుని అగ్నిహోత్రాన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతవరకు ఉత్సన్న అగ్నిహి తర్వాత అనగ్నిక అంటే వాడికి ఉపనయనమే కాలేదు పదేళ్ళకే ఉపనయనం చేయాలి పదహారుకైనా కనీసం చేయాలి వాడికి ముప్పై పాటుకో వచ్చే ఉపనయం కాలేదు అంటే అగ్ని వాడి జీవితంలో ప్రవేశించనీ లేదు అయితే ఉపనయనం కాదు కూడా పెళ్లి కాలేదు అతరీకి అగ్ని అగ్నికి పెళ్లి కావాలి ఉపనయనమే కావాలి ఉపనయనం అధ్యయనానికి అగ్నికి పెళ్లి వాడికి పెళ్లి కాలేదు ఎందుకు కాలేదంటే ఎవరు పిల్లని ఇవ్వలేదు అలా ఆలస్యం అయిపోయింది ఆలస్యం అయిపోయింది ఆలస్యం అయినా కానీ పెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే యావజ్జీవ్ హోత్తులు గృహోతి నీ కదా కాబట్టి సన్యాసాన్ని వాళ్ళకి విధించారు కాబట్టి సన్యాసము సన్యాసం విధించారా ఇక్కడ ఆరిజినల్ ఏంటంటే ఇదో అనధికృతానాం పాలు జాగ్రత్తగా ఒక్క వచ్చేయాల్సి ఉంటుంది పారివ్రాజ్య శృతి కలత గృహాద్లో అనాద్లాజేత అని శృతి కలత ఈ శృతికి సంకోచించే యావజ్జీవ శృతికి సంకోచం ఉంది కదా అలాగే పారివ్రాజ్య శృతికి సంకోచించే ఎక్కడ సంకోచం చేస్తావు పారివ్రాజ్య శృతి కేవలము ఈ చెలు కాళ్ళు లేకపోవడం మొదలైనటువంటి అనధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పార్వరాజ్యశ అని సంకోచం చేయి అని అంటే నువ్వు ఆ విధమైన సంకోచము ప్రక్కట్లేదు ఎందుకంటే ఎవరైతే అనధికృతులు ఉన్నారో అనధికృతులు ఉంటే ఎవళ్ళ వాళ్ళు ఉప్సన్నాగ్ని అనగ్ని ఉత్సన్నాగ్ని అంటే మృత భార్య ఇచ్చేస్తారు భార్య మరణించినది వాడికి అగ్ని లేదు వాడికి సన్యాసం చెప్పారు లేదా అనగ్ని అంటే అగ్ని వీడికి పెళ్ళే కాలేదు ఇంక పెళ్ళి ఛాన్స్ లేదు అనగ్ని వాడికి సన్యాసం చెప్పారు కాబట్టి అధికారము లేని వారు కొరకు సన్యాసాన్ని వేరు వేరుగా విధించే శృతులు ఉండవే ఉన్నాయి ఈ పర్టికులర్ సన్యాస శృతిని సంకోచం చేయాల్సిన అవసరము లేదు అది అర్థం ఒకటో అధికారము లేని వాళ్ళకి వేరే పారివిరాజ్యాన్ని విధించే లేకుంటే ఈ జనరల్ పరివిరాజక పరివిరాజన పరివ్రజన శృతిని అక్కడికి తీసుకెళ్లి అక్కడ సంకోచం చేసి పెట్టాల్సి ఉంటుంది అలా సంకోచం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి వేరే శృతులు పరిభ్రజనము విధించియే ఉన్నది కానీ వాళ్ళు చూసినాను ఈ పరిభ్రజన శృతి కలవే గృహద్వా వనాద్వా ప్రవ్రజే కానీ ఈ శృతి వాళ్ళకు అన్వయం దీనికి సాఫల్యం వచ్చేసిందని చెప్పడానికి వీలు ఎందుకంటే వాళ్ళకి వేరు వేరు శృతులు కాబట్టి ఈ శృతి దీనికి నువ్వు సాఫల్యం చూపించాలంటే యోగ్యత గల అటువంటి అనధికారులకి అన్వయించే సఫలం కాదు ఇది ఎందుకని అధికారు అనధికారులకు అన్వయించి ఉంటుంది ఎందుకంటే అనధికారులకు వేరే శృతులు ఉన్నాయి దిస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హూమ్ అన్ని విధాల అగ్నిహోత్ర అధికారం కలిగి కూడా ఎవడైతే విరక్తుడో వాడికే అన్వయిస్తుంది అనే సిద్ధాంతం ఓకే సర్వస్మృతి శిక్ష అవిశేషేణ ఆశ్రమ వికల్ప ప్రసిద్ధ సమృత చూడండి సన్యాసాశ్రమము కేవలము యోగ్యత లేని వాళ్లకు అన్వయించేసి ఈ జనరల్ ఆ సన్యాస స్థుతిని పక్కన ప్రయత్నం మీరు చేయవద్దు ఎందుకంటే కేవలము శృతుల ఎందు మాత్రమే కాదు పైరికల శృతి మాత్రమే కాదు అనేక స్మృతుల ఎందు కూడా సన్యాసాశ్రమం యొక్క విధి కలదు ఎలా ఉందో తెలుసిన వికల్పముగా వికల్పం అంటే ఏమిటి బ్రహ్మచారి గృహస్థిగా ఉండొచ్చు సన్యాసంగా తీసుకోవచ్చు అంటే వికల్పం గృహస్థుడు వానప్రస్థుడనా కావచ్చు సన్యాసంగా తీసుకోవచ్చు అంటే వికల్పం వానప్రస్థుడు సన్యాసం తీసుకోవడానికి వికల్పం కాదండి ఈ రెండు వికల్పాలు ఇంకా సముచ్చయం ఏమిటో తెలుసిన బ్రహ్మచారి గృహస్థుడై సన్యాసించవచ్చు సన్యాసించవచ్చు అని సముచ్చయం బ్రహ్మచర్యాన్ని గృహస్థతో సముచ్చయం చేశారు లేదా బ్రహ్మచారి గృహస్థుడై వానప్రస్థుడై తర్వాత సన్యసించవచ్చు అంటే సముచ్చయం కాబట్టి రెండు వికల్పములు రెండు సముచ్చయములు ప్రసిద్ధముగా ఉన్నాయి అవన్నీ స్మృతులలో చెప్పారు కాబట్టి సన్యాస స్థితిని ఒక చోటికి సంకోచం చేసేస్తాను అనే ఆర్గ్యుమెంటు సరికాదు ఓకే కింద ఆయన ఇచ్చాడు ఆనందగిరి ఇచ్చారు బ్రహ్మచారి గృహస్థోల వాన ప్రస్థోత్సభిక్షుక ే యే పరమం స్థానం ఉత్తమాం స్మృత్తిమాశ్రయేత్ అనేది వికల్పం వాగల బ్రహ్మచారీ వాృహస్థోప్రురస్థో అనికే విగ అది వికల్ప అధీత్య విధివద్దా పుత్రనుపాద్య ధర్మ ఇష్వా మనం మోక్షే నివేశ అది సముచలో ముందు వేరే చదువుకున్నాయి అంటే బ్రహ్మచర్యం తర్వాత పుత్రులను కని ఈ స్మృతులు ఎలా ఉంటాయంటే పుత్రులను కనడం అనే ఉంటుంది పుత్రికలనే మాటలు ఉండదు అంటే వాళ్ళ యొక్క దేశంలో ఆడవాళ్ళు ఉండరు దే డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ దే విషయం ఎక్కడ మీరు ఆడవాళ్ళ మాటలు ఉండదు మరి ఆడవాళ్ళు లేకుండా పుత్రులు మాత్రం ఎక్కడి నుంచి పుడతారు అదేమో మరి మనలో చూసుకోవాలి దాని సంగతి వాళ్ళ విషంలో పాటుకు పుత్రులే ఉంటారు పుత్రికలు ఉన్నారు అమ్మాయిలు ఉండరు సపోజ్ వాడి విషమే సక్సెస్ అయిపోయిందనుకోండి ఈ మొత్తం హిందూ సమాజము బ్రాహ్మణ ఇది బ్రాహ్మణుడు చెప్పారు కాబట్టి బ్రాహ్మణ వంశములన్నీ కూడా లుప్తమైపోయింది కదా బ్రాహ్మణుడు అనేవాళ్ళు లేకుండా అయిపోతుంది వాళ్ళది అంత అంత సమటికల్ గా అంత రేసిస్ట్ గా చెప్పడం తర్వాత ఇష్వాతి శక్తితో యజ్ఞ అంటే యజ్ఞములను చేసి రెండు వాడప్రస్థానం కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత మోక్షానికి వెళ్ళాలి అని అన్ని స్వాప్రత్యాలు చేసుకుంటూ పోయారు కనుక ఇది ఏకకర్తృకము గనుక ఇది సముచ్చయములకు దృష్టాంతం ఈ విధముగా వికల్పంలో ఉన్నాయి సముచయంలో ఉన్నాయి అందుక సన్యాసం అనేది లేదు దాన్ని పక్కన పెట్టేయండి ఇంకా తప్పనిసరి అయితే దాన్ని కాళ్ళు లేని వాళ్ళకి కానీ అనే ఆర్గ్యుమెంటు తాగాడు తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది ఏమిటి వీళ్ళు ఏమన్నారంటే వ్యుస్థానం అనేది అది కర్మ కాదుది కర్మ యొక్క అభావం వ్యుత్నం ఏ కర్మా లేకుండా వ్యుత్నం అది కర్మేం కాదు క్రియ యొక్క అభావము అని క్రియాభావ హాంతము వచ్చింది అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వేదం అనేది క్రియలను బోధించటానికే ఉన్నది అని నైన్ ంసులు అలాగే వాక్యం ఉన్నది సూత్రం ఆమ్నాయా క్రియాస్తత్వాత ఆనర్థక్య మతదర్థానం అని వాక్యం కాదు దానికి తాత్పర్యం ఏంటంటే వేదం ఉన్నది క్రియలను బోధించుటకే నెంబర్ వన్ నెంబర్ టూ వ్యుత్థానం అన్నది క్రియ కాదు కాబట్టి వేదము వ్యుత్థానాన్ని చెప్పలేదు కదా కాబట్టి వ్యుత్నము అవైదికం అవుతుంది అని అనుకుంటుంది ఓకే విదుషాప్తం వ్యుత్ అశా గృహే వదే వాటిష్ట విశేషం పూర్వపుణమవుతుంది తదసత్ సిద్ధాంతం అని ఏమంటారంటే జ్ఞానికి ఆత్మజ్ఞానికి వ్యుత్థానము శాస్త్రవిహితం కాదు అర్థప్రాప్తం అంటే అర్థాతి సిద్ధం ఏ అర్థము అకామిత్వము అనే అర్థం నుండి వ్యుత్థానం సిద్ధించి పైగా వ్యుత్థానం క్రియ కూడా కాదు కనుక శాస్త్ర సిద్ధం కాదు అర్థసిద్ధం శాస్త్రసిద్ధం కాకపోతే అది అశాస్త్రం అయిపోతుంది అశాస్త్రథం అవుతుంది శాస్త్రము శాస్త్రార్థము అంటే శాస్త్రసిద్ధమైన అర్థము మంచి రూప లోప సమోసం పెట్టుకోండి ఉంది అప్పుడు అశాస్త్రార్థము అంటే అశాస్త్రసిద్ధార్థము శాస్త్రసిద్ధము కాని అర్థము కానిది అవుతుంది అప్పుడు అయినప్పుడు ఇప్పుడు శాస్త్రంలో వచ్చింది ఏం కామన లేకపోవడమనే ఒక మానసిక స్థితి నుండి దాన్ని సహజ సిద్ధమైన పరిణామంగా వచ్చింది తప్ప శాస్త్రం నుంచి వచ్చిందేం కాదు కాబట్టి అదేదో విధి శాస్త్రం అలా విధించింది అని చెప్పేందుకు విషయం లేదు కాబట్టి కోరికలు లేని వాడికి ఉత్సానం ఉంటే ఉంటుంది ఉన్నది వాళ్ళు గృహస్కాశంలో ఉన్న అభ్యంతరం లేదు వాళ్ళ పుస్తంలో ఉన్న అభ్యంతరం లేదు చెప్పేసి సన్యాసాన్ని పెట్టనక్కర్లేదు కాబట్టి కోరికలు లేకుండా గృహస్థుగా ఉంటాడు కోరికలు లేకుండా వరప్రుష్ఠుడిగా ఉంటాడు పని కట్టుకుని ఈ ఆశ్రమాలను విడిచిపెట్టేసి సన్యాసం స్వీకరించనక్కర్లేదు ఎందుకంటే సన్యాసానికి మూలం వ్యుత్నం వ్యుత్నం శాస్త్రసిద్ధమైన అర్థం కాదు లేదంటే గ్రహ వన అవి శాస్త్రసిద్ధముడైన అర్థం కాబట్టి కోరికలు లేకుండా ఇంట్లోనే ఉండు మనం ముందే మన మాట వాళ్ళ ప్రస్తుతం దాని ముందే ఉండు అంతే తప్ప సన్యాసం తీసుకోవడానికి వీలు లేదు అని ఏదైతే ఆర్గ్యుమెంట్ కలదో సన్యాసం తీసుకుంటే ఏమో వచ్చింది ఏమొచ్చింది తేడా ఏమో లేదు కదా కోరికలు లేకుండా గృహస్థాశ్రంలో వాళ్ళ ప్రస్తుడే లేదు కోరికలు లేవు కాబట్టి సన్యాసం వచ్చుకున్నాడు కోరికలు లేవు తేడా ఏముంది తేడా ఏమి లేదు కోరికలు లేవు అనే అంశంలో తేడా ఏమి లేవు దేంట్లో తేడా వచ్చింది గృహాన్నది శాస్త్ర సిద్ధము వన శాస్త్ర సిద్ధము సన్యాసం శాస్త్ర సిద్ధం కాదు ఎందుకంటే విస్థానము శాస్త్ర సిద్ధము కాదు కనుక అయితే టెక్నికల్ ఆర్గ్యుమెంట్ తదు ఎందుకని వ్యుత్నై అర్థప్రాప్త అన్యత్ర మళ్ళీ ఇంకో కిటికేదో పెట్టాడు ఇక్కడ అది ఇప్పుడు వ్యుత్నము అర్థసిద్ధమైనది శాస్త్ర సిద్ధం కాలేదు మంచిది విస్థానము మాత్రమే అర్థసిద్ధమై శాస్త్రసిద్ధము కాకుండా ఉన్నది అటువంటిప్పుడు గృహస్థాశ్రమములో ఉండుట సంభవము కాదు ఎందుకంటే చూసిన గృహస్థాశ్రమంలో ఉంటే కామనలు ఉంటాయి కామనల కారణంగా గృహస్థాశ్రమంలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి విస్థానం గృహస్థాశ్రమానికి అన్వయించదు అలాగే కామనల కారణంగా వానప్రస్థంలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి వ్యుత్నము వానప్రస్థానికి అన్వయించదు కాబట్టి వ్యుత్నమంటూ అయితే అంటే కామనలు లేవు కనుక క్రియలు లేవు అనే స్థితిని వాడు చేరుకుంటే వాడి గృహస్థుడుగాను వాన్రస్థుడుగాను ఉంట సంభవము కాదు అన్యత్ర అంటే గృహే వనే అన్యత్ర అవస్థానం సార్ ఎందుకో తెలుసిన నేను బొందు ఉంటే నష్టం వచ్చింది అన్యత్రవస్థాన సమకర్మ ప్రయక్తత్వం హీచా ఎందుకంటే అన్యత్ర అవస్థానము అంటే గృహస్థిగా కానీ వనము నందు కానీ ప్రయోజక ప్రయోజకము అంటే ఆ విధంగా ఉండి ఇట్లా చేసేది ఏమిటి కామనలు కామనల చేత వచ్చేటువంటి కర్మలు కామనలుండి ఆ కామనలను తీర్చుకుందుకు కర్మలను చేసే పరిస్థితి ఉన్నవాడికి బృహస్థాశ్రమము వాళ్ళ ప్రస్తుతము తప్పనిసరి అవుతాయి కామనలు లేక దానిని బట్టి వచ్చే కర్మలు అసలే లేకపోతే గృహస్థుగా కానీ సన్యాసి వారపృష్ఠుడిగా కానీ ఉండడానికి సందర్భమే లేదు అనే విషయాన్ని మేము ఇదివరకే చెప్పి ఉన్నాము ఇదివరకు వచ్చింది ఓకే అంటే ఏదో కృష్ణ తద్ అభావం మాత్రమే కామ అభావము కామాలని బట్టి వచ్చే కర్మ యొక్క అభావము వ్యుత్నము ఈ మాట కూడా నేను ఎవరుకుని చెప్పినాము క్రియ క్రియ కాదది అభావం మాత్రమే అని జ్వరలో ఇది అవోచామా పక్కన పెట్టుకోవాలి తలభావ మాత్రం వ్యుత్ అవోచా అది ఈ మాట కూడా ఇంతకు ముందు చెప్పడం అయినది అక్కడ ఇప్పుడు దీని మీద ఇంకో పూర్వపక్షం ఒక వస్తూ ఉంటుంది అబ్జెక్షన్ ఈ అబ్జెక్షన్ ఏంటంటే ఇప్పుడు వీడికి సన్యాసం విధి లేదు విధి లేదు కామ కామ ఉంటే కర్మ విధి లేదు ఇంకా భిక్షార్మే అర్థసిద్ధం విధి సిద్ధం కాదన్నాం శౌచం కూడా అర్థసిద్ధమే కానీ విధి సిద్ధం కాదన్నాం వీడిని నియోగించింది ఏది లేదు అనే పరిస్థితి తయారు అప్పుడు వీడు యథేచ్ఛాసంచాది అయిపోతారు కదా అంటే గృహస్థంటే ఏదో శుద్ధిగా భోజనం చేస్తాడు వీడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే వ్యవహరిస్తుంటే ఒక అమ్మాయికి కట్టుబడు ఉంటాడు వీడు ఏ అమ్మాయి జరుగుతే అమ్మాయి ఉంటే పరుగు చేస్తాడు యథేచ్ఛాసం చేయాలి అయిపోతాడు కదా నువ్వు సన్యాసం అన్ని విధులను అన్ని స్ట్రక్చర్స్ని అన్ని రచనాలని వెరక్కొట్టి పెట్టేస్తే ఇంకా వాడు ఒక వేట బాంధ కింద అత్యోచన ఆంబోతులనే తయారవుతాడు కదా ఒక ప్రపక్షం ఓకే యథాకామిత్వంతో విద్యుషంత ప్రాప్తం అత్యంత మూఢ విషయ మూఢ విషయత్వేన దీన్ని తోసిపుచ్చుతున్నారు శంకర్ దీంట్లో ఒక ఆర్గ్యుమెంట్ అండి ఈ ఆర్గ్యుమెంట్ మీరు మీరు విన్నారో లేదో మీరు అసలు ఎటువంటి సోషల్ ఇష్యూస్ మీరు లోతుగా పరిశీలించారో లేదో మీరు అలవాటు ఉందో లేదో లేకపోతే ఉండాలి ఎవరికైతే ఏదాంతం ఏంటి ఇంకా ఏదాంతం అంటే పుస్తకాలు వెళ్ళి ఉంటాం కాదు ఇప్పుడు మతము ఉన్నది మతము క్రిస్టియానిటీలో వచ్చింది ఆర్గ్యుమెంట్ మన వాళ్ళు కూడా పెడుతూ ఉంటుంది మతం ఏం చేస్తుంది ఈ పూజలు చెయ్యి ఈ వ్రతములు చెయ్యి ఇదేముని నమ్ము అని చెప్పింది బిలీఫ్ అని చెప్పింది అండ్ బిలీఫ్ ఈజ్ నాట్ లాజికల్ ఇది నాట్ రేషనల్ బిలీఫ్ లో మీకు ఆలోచించేటువంటి శక్తే లేకుండా పోతుంది వై షుడ్ ఎనీబడీ బిలీవ్ సంథింగ్ అందరితో సమడే ఎవల్స్ మేక్స్ ఏ ఫార్ములా అండ్ ఐ షుడ్ బిలీవ్ విత్ వై వై నాట్ జస్ట్ గివ్ అప్ బిలీవ్ అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది రేషనలిస్ట్ ఆర్గ్యుమెంట్ దీనికి కౌంటర్ ఏమిటో చూసినా బిలీఫ్ లేకపోతే సన్మార్గంలో నాడా ఎవడికి ఏ భయము దేవుడు భయం అనేది లేకుండా పోతుంది ఒక స్టిక్చర్ యొక్క నియోగాన్ని మనం ఆచరించాలి అనేటువంటి ఒక విశ్వాసం లేకుండా అయిపోతుంది నరకంలోకి పోతామనే భయము లేకుండా పోతుంది అప్పుడు సమాజము విచ్చలవిడిగా తయారవుతుంది ఇది దీనికి పేరేమిటో తెలుసిన క్రిస్టియన్ మోరాలిటీ అంటే సమాజము మోరల్ గా ఎందుకు ఉంటుంది క్రిస్టియానిటీ అనే మతం వల్ల మోరల్ గా ఉంటుంది మతమే లేకపోతే సమాజం ఇమ్మోరల్ గా తయారవుతుంది ఓకే ఇది ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మతం ఈ ఆర్గ్యుమెంట్ని జూబియో క్రిస్టియన్ థాట్ అని అంటారు అంటే కూడా ఈ ఆర్గ్యుమెంట్ చాలా బలంగా క్రిస్టియానిటీలో కూడా ఈ ఆర్గ్యమంతి బలంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏమంటారంటే వాటికండను అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఉండబట్టే సమాజంలో ఎవడి భార్యతో వాడు కాపటం చేసుకుంటున్నాడు ఎవరి డబ్బు వాడే ఖర్చు పెట్టుకుని బతుకుతున్నాడు ఎక్కడో క్రిమినల్స్ కొంతమంది అక్సెషన్స్ ఉన్నారు వాళ్ళని జైల్లో పడేస్తున్నాము మిగతా వాళ్ళందరూ నడవడానికి మా మతమే కారణము అని చెప్తారు మనవాళ్ళు చెప్తారు మనవాళ్ళే తక్కువ This is the judeo-christian thought. It is not a thought. It is not a thought, okay? It is not a thought. It is not a thought. In the German philosopher, Nietzsche, the argument will be taken, evidently. You just imagine, Christianity is not a thought. Imagine. అప్పుడు సొసైటీ అంతా వెచ్చలవిడిగా అన్రూల్గా అయిపోతుందా అని అర్జీ చేసి అంటే మతము అనే భయము ఏది మతము ఏ పెట్టిందో ఆ భయం వల్లనే సమాజము సమ్మార్గంలో నడుస్తోంది అని నువ్వు చెప్తున్నావు కదా ఆ భయాన్ని తీసేస్తే మత సమాజము విశ్వం కలంగా తయారవుతుందా అని అర్జీ చేశాడు హైపోలిటికల్ డైలీ అర్జీ చేసి అలాగే అవ్వదు సమాజం బాగానే ఉంటుంది అని అర్జీ అని అతను వస్తే రాష్ట్ర వస్తాడు ఇప్పుడు అయ్యప్ప భక్తి అని ఒకటి పెట్టకపోతే తాగి తండనాలు ఆడతాడు అయ్యప్ప వృక్ష పెట్టడం మూలంగా వీళ్ళు తాగడం తగ్గించారు ఏదో హనుమంతు దాన్ని పెట్టడం మూలంగా బ్రహ్మచారులుగా ఉంటున్నారు మీరు అయ్యప్పని రాముణ్ణి హనుమంతుల్ని తీసేస్తే ఇంకా అసలు లోకంలో అంతా రేప్స్ అయిపోతాయి ఎంత క్రోర ప్రస్తుంది తగలబడిపోతుంది సమాజం అని వీళ్ళు చెప్తారు ఈజ్ ఇస్ కరెక్ట్ ఇది నువ్వు ఉన్నావు ఈ ఆర్గ్యుమెంట్లు ఇట్ ఇస్ మాట్లాడే కాబట్టి ఈ విశ్వాసం అనేది లేకుంటే ఈ బిలీఫ్ సిస్టమ్స్ లేకుంటే ఈ మాటలు నిలబడదు కాబట్టి అది ఉండాల్సిందే మీ వేదాంతం పక్కన పెట్టండి అని ఆర్గ్యుమెంట్ అవుతాం అది తప్పు వేరే దీనికి రిలేటెడ్ ఇక్కడ సెంటర్లు ఏమంటున్నారంటే వీళ్ళు సహా యథాకామిత్వంతో ఈ మాట వచ్చింది అంతకు ముందు యథేష్ట యథేచ్ఛా సంచారము అనేది అంటే ఎలా కోరుకుడితే అలా చేస్తాడు అంటే ఏ తినాలనుకుంటే తినేస్తాడు ఏ స్త్రీ వెంట ఆ స్త్రీ అదే గ్రహస్థుగా ఉన్నాడు అనుకో ఏ ఇంట్లో ఇంట్లో మడిగా వండిందే వెళ్తాడు ఏది పెడితే అది తింటాడు భార్య అనే వ్యవహరిస్తాడు ఏ స్త్రీ వెంటబడితే ఆ స్త్రీ కాబట్టి సన్యాసాశ్రమము యథాకాంత్రము నాకు అది లైసెన్స్ ఇచ్చినట్లయింది అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది తప్పు ఆయన ఏమంటున్నారంటే అత్యంతం ప్రాప్తం ఆ కాంటెక్స్ట్ ఇట్ ఈ అట్టర్లీ ఇర్రెలవెంట్ ప్రాప్తం అంటే రిలవెంట్ అది రిలవెంట్ అవ్వాలి ఇది రియల్లీ పాసిబిలిటీ లైక్ దట్ అని యూ హెవ్ టు కౌంటర్ ఇట్ దట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ డోంట్ హ్యాపన్ లైక్ దాట్ అత్యంతం అప్రాప్తం ఎందువల్ల ఎందువల్లంటే సన్యాసం తీసుకున్నవాడు చాలా ఉద్బుద్ధమైన వివేకము గలవాడు ఈ రకమైన యథేచ్ఛా సంచారం అనేది అత్యంత ముంభుల యొక్క విషయముగా మన చేత తెలియబడుతున్నది కనుక రేపు ఎవరు చేస్తాడు విరక్తులతో సన్యాసం తీసుకున్నవాడు రేపు చేస్తాడా చేయదు అత్యంత మూఢుడు రేప్ చేస్తాడు ఓకే కాదండి ఆయన ఆ సన్యాసం ఎవడో రేపు చేసే కారణం అన్నారనుకోండి మీరు ఆయన సన్యాసి కాదు ఆయన సన్యాసి కాదు కాబట్టి ఆ అర్గ్యుమెంట్ తప్పు ఇక్కడ రేప్ చేసినా సన్యాసి కాదు సన్యాసిని ఎవరో చెప్పారు అది సన్యాసి కాదు కాదండి వాళ్ళు ఎవరో అనుకున్నారు ధాన్యం ఉంది వాళ్ళ మూర్ఖులు కాబట్టి అనుకున్నారు కాబట్టి మనం అలాంటి కండిషన్ మనం మాట్లాడుతున్నాం మనం మాట్లాడేది ఏమిటంటే మోక్షం వందు ఇచ్చగలిగి విరక్తుడై సన్యాసం పుచ్చుకున్నాం గురించి మాట్లాడుతున్నాం వాడు రేపు చేస్తారా రేపు ఎందుకని రేప్ అనేది ఎవరు అత్యంత మూధుడు విషయం అది ఆ అర్థమవుతుంది అత్యంత మూధుడు మాత్రమే యథేచ్ఛా సంచారం చేస్తాడు అని మనకు తెలుస్తుంది కాబట్టి అత్యంత మూధుడు అనేవాడు యథేచ్ఛా సంచారం చేస్తున్నాడు కనుక ఈ సన్యాసం కూడా అలాగే చేసే అవకాశం ఉంది కనుక సన్యాసాన్ని రిజెక్ట్ చేయనే మాట చాలా తప్పు అంటే ఆత్మండేటో సాధన ఉంటే ఏదో తెలుసు విరక్తితో సన్యసించిన వాడు యథేచ్ఛ సంచారము చేయును అంటే తప్పు మరి ఏమైంది యథేచ్ఛ యేచ్ఛ సంచారం అనేది ఒకటి ఉంది అది ఎవరు చేస్తున్నాడు అత్యంత మూఢుడు చేయును అని అత్యంత మూఢుడు చేయును అని చెప్పాలి తప్ప విరక్తితో సన్యసించిన వాడు చేయును ఒకవేళ అభివృద్ధి సన్యాసించిన వాళ్ళు చేసేడే అనుకోండి వాడు సన్యాసి కాదు వాడు అత్యంత మూకుడు వాడిని బట్టి ది ఆర్ ఎక్సెప్షన్స్ డు నాట్ మేక్ ద రూల్ ఓకే ఇందులో ఒకడు కంప్యూటర్ ఫీల్డ్లో చాలా ఎక్సెప్షనల్ కృషి చేసి సమర్థతను సంపాదించి వాడు హ్యాకింగ్ చేసి డౌన్ అయ్యాడు కాబట్టి కంప్యూటర్ ఫీల్డ్ లో కష్టపడి పనిచేసే వాళ్ళందరూ దొంగలు అయిపోతే అవకాశం ఉంది కాబట్టి కంప్యూటర్ ఫీల్డ్ని మూసేయండి అని ఆర్గ్యుమెంట్ చేస్తాను అదే అది అయిపోయింది ఆర్గ్యుమెంట్ అయిపోయింది ఇంత దామేజ్ కర్మ ఆత్మవిద అప్రాప్తం గురుభారత అవగమ్యముకనిమిత్తం కదే సేమ్ ఆర్గ్యుమెంట్ అని ఆయన చెప్తున్నా ఇన్ని కైముఖ్యన్యాయము అంటారు కమితన్యాయంటూ చెప్తున్నారు ఎలాగంటే చూడండి విరక్తుడైన సన్యాసికి ఏకామనలు లేని వాడై విరక్తుడైన సన్యాసికి ఈ కామనా ప్రయుక్తముగా చేసేటువంటి కర్మలే మహాభారముగా భాషించి ఆయన వాటిని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసముడు ఆయన దొంగతనాలు అవి చేసి గవర్నమెంట్ చేత పట్టుబడి జైలుకు వెళ్ళడం లేకపోతే అమ్మాయిల వెంట పొడుగులు తీసి వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోయి అమ్మాయిలతోటి ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఏమిటో తెలుసిన దే క్లెయిమ్ దీ అమ్మాయిలను నన్ను ఎవరైనా అమ్మాయిల వంట పడ్డాడు అనుకోండి ఓ అమ్మాయిల వంట పట్లాడనుకోండి ఆ అమ్మాయి షీ విల్ క్లెయిమ్ హర్ పౌండ్ ఆఫ్ ఫ్లాష్ వీళ్ళకి సన్యాసి కనుక కొంచెం వీక్నెస్ అమాయం చేస్తుంది వీడిని మొత్తం వీడి జీవితాన్ని అంతా కూడా తన గుప్పట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వీడికి ఏ రకమైన స్వామి లేకుండా ఆవిడ పట్టుబడి చేస్తుంది ఎందుకంటే వీడు గోవిందీ హల్ ఇంకేత ఆవిడ కమాండ్ చేయడం ప్రారంభిస్తుంది అటువంటి బంధంలో ప్రవేశిస్తాడండి ఇటువంటి వివేకంగా అలా ప్రవేశించే ప్రసక్తియే లేదు అంటే శాస్త్రము చేత విధింపబడిన కర్మ కూడా ఆత్మజ్ఞానము గలవాని విషయంలో అన్వయించను అప్రాప్తం అటువంటి కర్మ వీడు మహాభారముగా భావించి విడిచిపెట్టేసినాడు గురుభారతయా అవగమ్యతే అటువంటి శాస్త్రవిహితమైన కర్మను కూడా గడ్డ బరువుగా భావించి సన్యాసి అత్యంతము అవివేకము నిమిత్తముగా దొంగతనములు మొదలైనవి చేస్తూ అయో అశాస్త్రీయమైన పాపకర్మలను చేసేటువంటి సందర్భము వాడికి వస్తుంది అనేది సుఖరాము సంభవము కాదు ఇక్కడ కైముఖ్య న్యాయం ఏమిటంటే శాస్త్రవిహితమైన కర్మనే రాగద్వేషాది దోషములు లేని కారణంగా విదిలిపెట్టేసిన వాడు కదా అటువంటి వాడు అత్యంత రాగద్వేష ప్రేరికుడై అత్యంత విమూఠుడైన వాడు వాడు చేసేటువంటి విచ్చలవిడి కర్మను చెయ్యనే చెయ్యడు అని వేరే చెప్పాలండి చెప్పక్కర్లేదు అది కైముఖ్యం గాకే దొరికిందా సరపడిందా అంటే శాస్త్ర యథాకామిత్వం అనేది అత్యంత అవివేక నిమిత్తం సుకరాము వివేకము లేని వాడి ఎందు మాత్రమే అది ప్రవర్తిల్లును గొప్ప వివేకముతో నేను దేహము కాదు నేను కర్తను కాను నేను భోక్తను కాను నేను ఆత్మస్వరూపుడను శాస్త్రవిహితమైన కర్మ నాతో అన్వయించదు ఆత్మవిధ ప్రాప్తం అది మహాభాగము సంసారముది అని తెలుసుకుని విదిలిపెట్టేసిన వాడు అత్యంత అవివేకుడు చేసేటువంటి విశృంఖల ప్రవృత్తి వారు ప్రవర్తేళ్ళనే ప్రవర్తెల్లరు అని వేరే చెప్పాలండి చెప్పక్కర్లేదు శ్రీకాని చెంది దానిది ఒక దృష్టాంతం ఉన్మాదతినిర దృష్ట్యుపలబ్ధం వస్తు ఉన్మాదతి మీద దృష్టి నిమిత్త ఇప్పుడు ఒకడు పిచ్చివాడు ఉన్మాదంలో ఉన్నాడు అయితే మత్తెక్కి ఉన్నాడు ఉన్మాదము అంటే పిచ్చే ఓకే పిచ్చెక్కి ఉన్నాడు పిచ్చివాడు బట్ ఆ పిచ్చివాడు ఏం చేస్తాడంటే అదిగో అక్కడ ఆకాశంలో నాకెవో ఎవరో కనపడుతున్నారు అని అంటారు పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి సౌండ్స్ కనపడుతూ ఉంటాయి ఆ సౌండ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు మా మిత్రులు ఒక ఆయన నచ్చే సౌండ్స్ వినపడుతూ ఉంటాయండి దానికి రిప్లై ఇస్తూ ఉంటారు ఆ సంవత్సరం అక్కడి నుంచి వినబడుతున్నాయని అనుకుంటారు అక్కడి నుంచే వినపడ ఇక్కడి నుంచే అదే రోగం యొక్క లక్షణం అది దానికి రిప్లై ఇస్తారు అని చెప్పారు నేనున్నాను మరి దానికి ఏమైనా మందు ఉందా రోజు ఒక ఇంజక్షన్ లేకపోతే రోజు ఒక టాబ్లెట్ అలాగే రెండు మూడు నెలలు మేము వేస్తాము అది దట్ ఎక్స్ట్రా ఫక్ట్యూట్స్ మీ బ్రెయిన్ అవి ప్రొడక్షన్ సెటరేట్ అయ్యి అది పోతుంది అని చెప్పారు ఓకే సో ఉన్మాదంలో ఉన్నప్పుడు ఎవరో శబ్దములు వినబడుతూ ఉన్నది అని వీడు అనుకున్నాడు ఉన్మాదం పోయింది ఆ తర్వాత కూడా అలాంటి శబ్దాలు వినబడుతూ ఉంటాయి కనుక వాడికి వాడు రిప్లై ఇస్తూ ఉంటాడు అని అంటారా అన్నాడు ఓకే అదొక దృష్టాంతం అంటే ఈ సంసారం అనేది ఒక పిచ్చి ఉన్మాదం దానికి జ్ఞానం అనే మందు పడి ఆ సంసారం తొలగిపోయింది మీరు సన్యాస ఆ సంసారం అవి వినపడతాయా వినపడం శంకర్లు అలాగే ఆర్గ్యూ తెలుసున్న సన్యాసులకు ఇంకా వినపడుతున్నాయని మీరు కౌంటర్ ఆర్ట్ పెట్టకూడదు దానికి ఓకే గురించి కాదు ఓకే అదొకటి రెండవది తిమిర దృష్టి అంటే నేత్ర రోగము అదేదో క్యాట్రాక్టర్ ఏదో ఉంది అది ఉన్నవాడికి రెండు చంద్రులు కనపడతారు వాడికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి మందు మాకు ఏదో వేశారు తగ్గిపోయింది ఇప్పుడు కూడా రెండు చంద్రులు కనపడతారా కనపడతారు అలాగే వీడు టు బిగిన్ విత్ అజ్ఞాని అవివేకి దేహమే ఆత్మ అని అనుకునేవాడు కాలక్రమంలో తెలుసుకుని దేహము ఆత్మ కాదు అని తెలుసుకుని నేను కర్తనకాను ఈ భోగములు పొందదగ్గవి కావు అనే అన్నింటినీ విడిచిపెట్టి భోగములను విడిచిపెట్టి వైరాగ్యం చేత నేను కర్తన అనే వివేకం చేత కర్మలను విడిచిపెట్టి సన్యాసి కూర్చున్నాడు కూర్చున్న మళ్ళీ వీడికి ఆ భోగములు కనపడిన వెంటనే ఇవి నాకు వస్తే బాగుండును అనే కోరికగలుగుతుంది అని మీరు వ్యాఖ్యానం చేయుట తాగాదు ఎందుకంటే ఆ సంసారము రోగం అవివేకం అనే రోగం వాడికి ఇప్పటికే తొలగిపోయినది కనుక ఆ రోగం ఉన్నప్పుడు కనపడే లక్షణాలు రోగం తొలగిపోయిన తర్వాత కూడా కనపడతాయి అని చెప్పుట తాగాదు ఎందుకని ఆ అవలక్షణములకు కారణమైన రోగము తొలగిపోయినది కనుక ఆ నిమిత్తత్వము తొలగిపోయినది కనుక ఉన్మాదటిమిరి దృష్టి నిమిత్తముల చేత ఏమిటేమిటైతే కలుగుతున్నాయో అవి కేవలము ఉన్మాద దృష్టి ఉన్మాదటిమిర దృష్టి నిమిత్తములే కనుక చికిత్స చేత ఆ ఉన్మాదటిమిర దృష్టిలు నష్టమైపోయిన తర్వాత ఇంకా కనపడవు అన్వయం కూడా చూస్తున్నారా తస్మాత్ ఆత్మవిద వ్యుత్నం వ్యతిరేకణ యథాటామిత్వం నర్తవ్యం ఇచ్చేత దీనిని బట్టి ఆత్మజ్ఞానికి వ్యుత్థానము తప్ప మరొకటి ఏమీ లేదు ఉత్థానము మాత్రమే ఉంటుంది యథాకామిత్వం అనేది ఉండనే ఉండదు తర్వాత యథాకామిత్వం లేకపోవచ్చు ఇంకా చేయాల్సిన కర్మలు ఏమైనా మిగిలి ఉంటాయా పోని మంచి కర్మలు చేయొచ్చు కదా యథాకామిత్వం అంటే చెడ్డ కర్మలు చేయడం అది లేకపోవచ్చు మన మంచి కర్మలు ఏదైనా చేయొచ్చు కదా అంటే ఇంకా చేయాల్సిన మంచి కర్మలు కూడా ఏమీ మిగిలి ఉండవు అని సిద్ధించినది మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ దేని మీద ఎత్తు అంటూ మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ ఫినిష్ చేసేసి మంత్ర వ్యాఖ్యానంలోకి మనం తర్వాతి క్లాసులో ప్రవేశించవచ్చు తర్వాతి క్లాసు రేపు పెట్టుకోవచ్చు టెంటేటివ్లీ టుమారో క్లాసీస్ ఎట్ ఎయిట్ అసలు ఓకే ఎయిట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ ఆల్ అసలు ఏ కారణం చేతనైనా మార్పు మీకు మెసేజ్ వస్తుంది స్మార్పు <smartful> లేకపోతే